మరి దేవుని సన్నిధానంలో కూడిన మనమందరము కూడా మరి సాయంకాల సమయంలో ధ్యానించడానికి మరి దేవుని యొక్క మాటలను మనము చదువుకొని మన జీవితంలో మరి అనేకులకు విపయోగకరంగా ఉండులాగున్న దేవుడి ప్రేరేపణ మనమందరం కూడి ఉన్నామంటే ఆయన చిత్తము మరి ఈ దినము మనమందరము దేవుని సన్నిధిలో ఉండడానికి ఆయన కృప ఆయన ఆశీర్వాదం కాబట్టి ఈ సాయంకాల సమయంలో మనమందరం కూడి చేరి ప్రార్థించుటకు మరి ఈ కాలం సాయంకాల సమయంలో క్రైస్తవులమైన మనము మరి మన జీవితంలో అనేకమైనటువంటి బోధలను అనేకమైనటువంటి దేవుని వాక్యం చదివినప్పటికీ మరి ఈ సాయంకాల సమయము నేను దేవుని ద్వారా ప్రేరేపింపబడిన కొన్ని మాటలను ధ్యానించి మరి మన జీవితాలకు మరి అనేకులకు ఉపయోగకరంగా ఉండులాగున తన సన్నిధి దేవుడు మనకు ఇచ్చులాగున ఒక్క నిమిషం మౌనంగా ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము పరిశుద్ధురా ఏసయ్య స్తోత్రములు వందనాలు గొప్ప దేవా మమ్మల్ని ప్రేమించిన ఏసయ్య ఇదిగో ఇంత మంచి తరుణమును మాకు దయచేసిన విధానాన్ని బట్టి వందనాలు నీ సేవకుడైనటువంటి చంద్రశేఖర్ బ్రదర్ గారిని ప్రభా నీవుకు దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి వారు నడిపిస్తున్నటువంటి ఈ యొక్క సహవాసమును ప్రభా సేవకుల సదస్సులో ప్రభా నిన్ను కొనియాడుటకు నిన్ను గూర్చినటువంటి అనేక విషయములను ధ్యానించుటకు నీవు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు బిడ్డను దీవించండి కుటుంబాన్ని దీవించండి ప్రభావ మాట్లాడే ప్రతి మాటలో నీ యొక్క జ్ఞానమును నీ యొక్క తెలివిని మేము నేర్చుకొని ప్రభా అనేకులు ఎదుట నిలబడటకు మమ్మల్ని సిద్ధపరిచి నడిపించుమని నీ అందలి భయమును భక్తిని పొందుకున్నటకు సహాయము దయచేసి నడిపించుమని ప్రభా దురాత్మ దుష్ట శక్తులు పొంచి అడగించే ఏ కారణమైనా వాటిని దూరపరిచి నీ ఉండటకు ఈ యొక్క ఆలయంని ప్రభా దీవనకరంగా ఉంచి నడిపించుమని మొదలుకొని చివరి వరకు నీ యొక్క సన్నిధి నీ కాపుదల నీ పరిశుద్ధాత్మ శక్తితో నడిపించుమని వేస్తున్నాము నాడు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మరి ఈ సమయంలో మరి దేవుని ద్వారా మరి దేవుని అందరి మనము ఏ రీతి మన స్థితిగతులను తెలుసుకోవడానికి కొన్ని మాటలను ధ్యానించ ఉద్దేశము కలిగి ఉన్నాను మరి ఈ రోజు మనం ధ్యానించేటటువంటి అంశము భక్తి భావము కలిగి దేవునికి భయపడుము భక్తి భావము కలిగి దేవునికి భయపడుము మరి క్రైస్తవులమైన మనము భక్తి అనేది చాలా మంది తెలిసినటువంటి వారే ఆచారపూరితమైనటువంటి భక్తి అనేకులకు తెలుసు కానీ దైవికమైనటువంటి భక్తి ఎలాంటిది అనేది చాలామందికి మరి తెలియకుండా అనేకమైనటువంటి సాతానిక మరి సాతాన్ యొక్క ప్రభావానికి గురి దేవుని తోవను వదిలిపెట్టి దుష్టుని మార్గంలో మరి పడవేసేటటువంటి సంఘటనలను మనం చూస్తూ ఉన్నాం మరి వాక్యములో మరి సులభం సామెతల గ్రంథంలో పదహారు అధ్యాయము ఏడు ఆరో వచ్చినము చివరి భాగమందు రాయబడిన ఒక మాట నాకు బాగాను తటస్థించి మరి దీంట్లో ఉన్నటువంటి గొప్ప మర్మములను తెలుసుకోవడానికి దేవుడు మనల్ని ప్రేరేపించినటువంటి సంఘటనను మనం చూస్తూ ఉన్నాం యహోవ భయభక్తులు కలిగి వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు మరి ఈ యొక్క మాట మరి నేను చాలా ఆలోచించి నేను క్రైస్తవుడిగా ఉన్నాను మరి నా జీవితము నా సాక్ష్యము మీకు తెలిసినదే మరొకసారి చెప్పాల్సిన అవసరం లేదు నేను ఒక అన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడను ఏ సుక్రీస్తు ప్రభును తనములో మరి అనేక విగ్రహ ఆరాధన చేసినటువంటి వాణ్ణి మరి యేసు క్రీస్తు ప్రభువుని తెలవనటువంటి పరిస్థితుల్లో నేను అనేకమైనటువంటి విగ్రహాల ఆరాధన చేసి అనేక టెంపుల్స్ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ నార్త్ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి టెంపుల్స్ కూడా నేను వెళ్ళి దర్శించి అనేకమైనటువంటి విషయాలు తెలుసుకున్నాను మరి ఆ యొక్క బొమ్మల దగ్గర వెళ్ళినప్పుడు నా పరిస్థితి ఎలాంటిదో నాకు చాలా విచారకరమైనటువంటి సంఘటనలు నేను ఎదుర్కోవాల్సినటువంటి ఆ యొక్క రుచి చూసినటువంటి దినములు మరి నేను ఎప్పుడైతే దేవుని అందు నేను సమర్పించుకున్నానో అప్పుడు యేసు క్రీస్తును తెలుసుకోవడం తెలిసింది మరి మొట్టమొదటిసారి నేను ఆలయానికి వెళ్ళినప్పుడు నా యొక్క పరిస్థితి అఘోరమైనది అంటే నేను చెప్పలేని టైం పాస్ కోసం మరి చర్చ్ ఆవరణములో ఆ ప్రాకారంలో బయట కూర్చుండే చర్చ్ వెళ్ళేటటువంటి వారిని కాదు వాక్యము సరిగి వినేది కాదు చర్చికి ఎందుకు వెళ్తున్నామంటే నేను మా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత మధ్యాహ్నం బయటికి వెళ్ళడానికి ఆ ఫ్రెండ్షిప్ కోసమే నేను వెళ్ళింది మరి అలాంటి పరిస్థితుల్లో నాకు భక్తి భయం అనేటటువంటి తెలియదు మరి సామెతలు పదహారు ఆరులో రెండో భాగంలో చెప్పినట్టు యహోవ ఎందు భయభక్తులు కలిగి మనుషులు చెడుతనం నుండి తొలగిపోదురు మాట నేను వినినప్పుడు నిజమే దేవ నాలో ఉన్నటువంటి చండతనం ఏంటి అనేది నేను గ్రహించగలిగాను ఒకటి కాదు రెండు కాదు మరి చెప్పుకోవడానికి సిగ్గుకరమైనటువంటి మరి అలాంటి అలవాట్లు ఈ లోకపరమైనటువంటివి ఉన్నవి అన్నీ కూడా నేను తొలగించుకోవాలనంటే నేను దేవుని సన్నిధి వెళ్ళాలి అని నేను నిర్ణయించుకున్నాను దేవుణ్ణి భయపడ్డాను మరి దేవుడు చేసేటటువంటి మహాత్ కార్యములను నేను బైబుల్ చదవడం ద్వారా గ్రహించాను ఆనాటి నుండి మరి నేటి వరకు అనేక సంవత్సరములు నేను దేవుని సన్నిధిలో ఉండడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అయినప్పటికీ కొన్నిసార్లు మరి సాతానుడు వాడు మనల్ని మోసగిస్తూ ఉంటాడు ఎప్పుడు పొంచి ఉంటాడో మరి పక్కనే ఉంటాడు అవకాశం దొరికితే మాటల ద్వారా మనల్ని కట్టుబడుతూ ఉంటాడు ఏమి కాదు ఒక్కసారి అబద్ధమానంటాడు మరి నిజమే మరి అన్నిల్లో మనం చాలా మందిని చూస్తూ ఉంటాం వారి యొక్క స్థితిగతులను మనం చూస్తూ ఉంటాం ఇంట్లో మీ నాయన ఉన్నాడా బాబు అని అనగానే మనం ఏమంటాం బాబును పంపిస్తాడు లేడు లేడు బయటికి పోయాడు అని అయితే పిల్లలు పిల్లలు ఎలాంటి వారు దేవునితో సమానులు చిన్నపిల్లలు దేవుని రాజ్యంలో ఎలిజిబిలిటీ కలిగినటువంటి వారు యేసుక్రీస్తు ప్రేమించినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు మరి ఆ పిల్లల్ని ఎత్తుకొని ఏమంటాడు ఇలాంటి వారిదే దేవుని రాజ్యం వీరిని ఆటంకపరచవద్దన్నాడు అలేలుయా మరి ఆ చిన్న పిల్లలు అనేటువంటి వారు ఏం చేస్తాడు తల్లిదండ్రులు చెప్పింది వింటాడు కానీ ఒకసారి ఇద్దరు తండ్రే చెప్తాడు అబద్ధం ఆడొద్దు సత్యమే పలకాలని చెప్తాడు అయితే తండ్రి ఏమంటాడు అబ్బాయి అమ్మ ఏం చెప్తుంది లేడు డాడీకి చెప్ప అని చెప్పినప్పుడు బయటికి వచ్చి లేడు అని చెప్పుమని అన్నాడంట లేడు అని చెప్పుమని చెప్పారని చెప్తాడు యథార్థత వారిలో ఉంటుంది మరి ఎప్పుడైతే భయము కలిగినటువంటి బిడలు ఎప్పుడు కూడా దేవుని నుంచి తొలగిపోరు చూడండి పరిస్థితిలో మరి అబద్ధం ఆడాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వాడు కనుక మరి ఆయన భయపడకుండా లేడని చెప్పు అన్నటువంటి ఆ మాట విని మరి అలాంటి సమాధానం కలిగింది ఎక్కడ మరి వారిలో ఉన్నటువంటి ఏది ఏమైనప్పటికీ అప్పించేది ఏది ఏమైనా అప్పుడే క్లారిఫై చేసుకోవాలి మన జీవితంలో కూడా సాతానుడు ఏ రీతిగా మన దగ్గరికి వస్తున్నాడో మనకు అర్థం కాదు మరి సర్వశక్తిమంతుడైన దేవుడు ఎవరో దృక్పథంతో ఉంచుకోవడంలో శోధన జయించడంలో ప్రథమ మెట్టు మనము ధరించాలి మొట్టమొదటి స్టెప్ మనము శోధనలను జయించాలి ఆయన మన సృష్టికర్త మన దేవుడు మరి సృష్టినే సృష్టించినటువంటి ఏసుక్రీస్తు ప్రభు మరి ఆయన అంతర్భాగములు మనం మన మనసులో ఏ మాట పుట్టక ఆయన మనల్ని గ్రహించినటువంటి దేవుడు అలెలుయా మరి ఎలాంటి దేవుడికి మనం కనుమరుగై ఉండలేము మరి ఈ యొక్క భక్తి అనేది చాలా ముఖ్యమైంది భక్తి అనగానే మరి సహోద మనలో క్రిస్టియానిటీలో ఉన్నటువంటి భక్తి ఆదివారం మాత్రమే గుడికి వస్తారు ఆదివారం మాత్రమే ఆరాధనకు బైబుల్ పట్టుకొని వస్తారు రెస్ట్ ఆఫ్ ద డేస్ ఆ యొక్క అనేది దుమ్ము పట్టి ఉంటుంది చాలా కుటుంబాల్లో ఉంది మరి కొన్ని మరి సమయంలో వాక్యం ఎక్కడ ఉంది అనేది కూడా రెఫరెన్స్ తెలియదు మరి దేవుడి ఇచ్చినటువంటి పది ఆజ్ఞలు మరి నిర్గమ్మ కాండం ఇరవై అధ్యాయము మనకు క్లియర్గా సెలవిచ్చింది మరి దేవుడు చెప్పిన మోష ద్వారా ఇచ్చినటువంటి పది ఆజ్ఞలు మరి ఏ క్రైస్తవుడైనా లెక్కేట్టుకొని మరి మొదటిది నేను ఈరోజు పాటించాను రెండవది నేను పాటించాను మూడవది పాటించినాను అనేటటువంటి చెప్పేటటువంటి ధైర్యం ఏ క్రైస్తవుల్లో లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకు పని ప్రభావం సాతాని యొక్క ప్రభావం వల్లే దేవుణ్ణి వెలువేసే శాతాన్ను తెచ్చుకున్నటటువంటి స్వభావం కలిగినటువంటి వారు మరి చాలామందిలో మరి కొత్త నిబంధనలో ఇచ్చేటటువంటి రెండు ఆజ్ఞలు మరి పాటిస్తున్నారా లేదా అనేది కూడా మనం చూసినట్లయితే చాలామందిలో లేదు ఏమైనా నాది మాది మన మనది అన్న భావనే కానీ మన మనము దేవుని బిడ్డలం అనేటటువంటి ఆ భావన లేనటువంటి పరిస్థితిని చూస్తున్నాము ఎందుకు అంటే భయము అనేది లేకుండా పోయింది మరి అలా భయము లేకుండా ఉండడానికి గల కారణం ఏంటి అనంటే ఆ సాతానుడు మరి మన ద్వారా మానవులమైనటువంటి మనల్ని పడగొడుతూ ఉన్నాడు మరి ఆ దేవుడిచ్చేటటువంటి మాట మరి దేవుణ్ణి ఇష్టానుసారంగా నడవకపోవడమే పాపము ఆజ్ఞాతి పాపము మరి పాపము చేయుకుండుటకై దేవునికి మనము భయపడాలి భయపడాలంటే ఇరవై నిర్గమ కాండము అధ్యాయం ఇరవై వచనంలో దయచేసి చదివి గట్టిగా వినిపించండి నిర్గమ కాండము ఇరవై అధ్యాయము ఇరవై వచనము అందుకు మూసే భయపడుకుడి నిన్ను పరీక్షించుటకును మీరు పాపము చేయకుండుటకును దేవుడు చూడండి మనము మరి దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతి మనము ఈ నిర్గమ్మ కాండము ఇరవై ఇరవైలో నీవు వారి చదివిన రీతి నీవు వారికి ఆయన కట్టడాలను ధర్మశాస్త్రములను బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలపవలను మరి ఎవరైనా మరి దేవుని సేవకులు మన ఇక్కడ కూడి ఉన్న సదస్సులో మరి ఒకరికి బోధ చేయ కలిచినటువంటి వారము మనలు మనము కూడా ఒకసారి సరిచూసుకోవాలి మన యొక్క సుగుణాలు మరి వాళ్ళు ప్రభావితం అవుతాయి కాబట్టి ఏ తప్పు చేయకుండా ఎలాంటి అబద్ధము మాటలాడకుండా ఉండడానికి మనం ప్రయత్నం కలిగి ఉండాలి దేవుని బిడ్డల్లో భయం ఉన్నట్లయితే ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉంటాము మరి అదే రీతిగా ద్వితీయోప దేశకాండము అధ్యాయము పన్నెండవ వచనములో చాలా చక్కటి మాట మనం చూస్తాము ద్వితీయ మదో అధ్యాయము పన్నెండవ వచనము కాబట్టి ఇస్రాయేలీలు నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీకు మేలు మేలు నేడు నీకు ఆజ్ఞాపించిన యహోవా ఆజ్ఞలను కట్టడాలను అనుసరించి నడుచుకొనున్నారు నడుచుకున్నాను మాట కాక నీ దేవుడని యహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు అలెలుయా చాలా స్పష్టమైనటువంటి ధోరణిలో దేవుడు మాట్లాడుతున్నాడు మనల్ని ఏం అడుగుతున్నాడు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ యహోవాను సేవించాలి అంతే అడుగుతున్నాడు మనం ఏం చేస్తాం మరి మనకు ప్రస్తుతమైనటువంటి కాలంలో ఎవ మన ఉద్యోగంలో కానివ్వండి ఇంట్లో కానివ్వండి పెద్దవారు ఉన్నప్పుడు ఏం చేస్తారు ఏమైనా అవసరం ఉన్నప్పుడు బెండై మే కమింగ్ సార్ అని అంటారు కదా లేదా ఏవైనా అవసరం ఉన్నప్పుడు ఏదైనా గవర్నమెంట్ అఫీషియల్స్ పోయినప్పుడు సార్ నాకు కొంచెం అవసరం ఉంది సార్ అని అంటారు సో ఎవరైనా కానీ మండల్ ఆఫీస్ కానీ రెవెన్యూ ఆఫీస్ కానీ లేక మున్సిపల్ ఆఫీస్కు కానీ ఐ వాంట్ మున్సిపల్ వాటర్ కెన్ బి డిమాండ్ దెమ్ నో మనం వెళ్ళి అయ్యా నాకు నీళ్ళు రావట్లేదు నాకు నీళ్ళు ఇవ్వండి ఇది అప్లికేషన్ తీసుకోండి అని మనం గట్టిగా ఇవ్వగలమా ఇవ్వలేము ఎందుకు ఇవ్వలేము భయం భయం దేనికి దేవుడు ఏమన్నాడు భయపడమన్నాడా భయపడద్దు అన్నాడు అలయా మనకు అన్ని రైట్స్ ఉన్నాయి కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది మరి అందుకే యహోవా దేవుడు మరి నీకు నాకు మరి దేవునికి మాత్రమే భయపడాలి దేవుణ్ణి దేవుడు ఆయన మనకు చూపించినటువంటి మార్గంలోనే నడవాలి దేవుడు చూపించినటువంటి మార్గం దేవుడు చూపించిన మార్గములు మనకిచ్చినటువంటి పది ఆజ్ఞలే అలలుయా నరహత్య చేయవద్దు వ్యభిచరింపకూడదు మరి నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి పరిశుద్ధ దినాన్ని ఆచరించాలి పరిశుద్ధం అంటే ఏ దినమైనా పరిశుద్ధ దినమే మొదలు మొద నిద్ర మొలుకున్న ప్రతిరోజు కూడా నీకు పరిశుద్ధ దినమే అలలుయా మరి అవన్నీ ఆచరణలు మనం ఆచరిస్తున్నామా మరి అవి మార్గములు సూచించలేదా మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన అనేకమైనటువంటి ఉపమానాల రీతిగా మనకు బోధలు చేసినారు ఆయన చిత్తమేంటి దేవుని రాజ్యమే అలెలుయా ఈ రాజ్యము కాదు మరి ఈ రాజ్యంలో మనం పుట్టాము ఈ రాజ్యంలో మనం ఎందుకు పుట్టాము ఆయన చిత్తము నెరవేర్తించడానికి ఆయనను ఘనపరచడానికి ఆయన స్థుతించడానికి అలవాటు చేసుకోవడానికి ఈ లోకంలోనికి వచ్చాం ఆయన్నే భయపడాలి ఆయన్నే స్థుతించాలి ఆయనను తప్ప ఈ మానములో ఎవరిని కూడా మనము భయపడవలసిన అవసరం లేదు యు మే గో ఎనీవేర్ ఓ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళండి ఐ వాంట్ పాస్పోర్ట్ టు ట్రావెల్ ఎనీవేర్ ఇన్ వరల్డ్ ఎందుకు దేవుని చిత్తం ఉంది నేను సర్వలోకంలోకి వెళ్ళి స్వార్థను ప్రకటించాలా నీవు దేవుని పరిని పూనుకొని నీవు డిమాండ్ చేసి అడుగు ఇట్ విల్ బి కమ్ టు యువర్ హౌస్ హలలియా నేని ఇంటికి నడుచుకుంటూ వస్తుంది దేవుని కార్యం జరిగిస్తాడు ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి మార్గంలో దేవుడు మంతగాను చూసించారు మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల మరి ఒక కుంటివాడు గుడ్డివాడు పుట్టుకతో గుడ్డిగా పుట్టినటువంటి వాణ్ణి శిష్యులు అడుగుతారు అయ్యా వీడు పుట్టుకతో గుడ్డివాడుగా పుట్టడానికి వీడ వీణి కన్నవార ఎవరు మరి మరి వాక్యం ఏం బోధించింది ఏసుక్రీస్ ప్రభుల వారు ఏం బోధించారు వీడు పాపం చేయలేదు వీని కన్నవారు పాపం చేయలేదు కానీ దేవుని మహిమ దేవుని మహిమ జరిగించడానికి వీడు ఇలాంటి వాడుగా పుట్టినాడు హలదు మనము కూడా పుట్టినటువంటి వారము ఏ నిష్కల్మశం వారమా మనలో కూడా లోపం ఉందా లేదా మనము మంచి వారమే మనము తప్పు చేయలేదు మనకు చేయాలని ఆశ కూడా లేదు దేవుని సన్నిధానంలోనే ఉండాలని ఆశ దేవునితోనే నడవాలని ఆశ దేవుని మార్గంలోనే నడవాలని ఆశ దేవుడిచ్చిన ఆజ్ఞలనే పాటించాలని మనకు భావన దేవుడు మాదిరికరంగా ఏ సుక్రీస్తుల మానవ రూపంలో జన్మించినటువంటి ఆయన మన తండ్రి రాజ్యానికి వెళ్ళడానికి ఏ రీతిగా నడవాలో నడిచి చూపించినటువంటి నడక నడవడానికి ప్రయత్నం చేసిన వారు బైబుల్ గ్రంథంలోనే కొందరే వారి చరిత్రనుపులు చూడండి ఆయన ఎంతగానో మరి వ్యతిరేకత కలిగినటువంటి వాడు దేవుణ్ణి హింసించినటువంటి వాడు దేవుడు ఏం చేశాడు వేర్ యు ఆర్ గోయింగ్ ఎక్కడికి వెళ్తున్నావు స్టాప్ యువర్ బోర్ నీవు నన్ను హింసిస్తున్నావు నువ్వు ఎవడవు ప్రభు అంటాడు అలెలుయా హింసిస్తున్నా దేవుణ్ణి అంటాడు హలెలుయా ఏసునని అంటాడు మరి ఆ ఏసు క్రీస్తు ప్రభుల వారే మరి ఆ యొక్క బిడ్డ మూడు రోజులు ఆ చూపును కోలిపోయి తిరిగి తన యొక్క బిడ్డ దగ్గరికే మరి వెళ్ళి ఆ చూపును పొందుకొని నాటి నుండి ఆయన చనిపో వరకు తన స్వార్థను ప్రకటించాడు దైవజనులైనటువంటి వారు సేవకులైనటువంటి మనమందరము కూడా నేర్చుకోవాల్సినటువంటి మాదిరి ఆ దేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు ఈ యొక్క ఉపమానాలు కథలు ఆయన జరిగినటువంటి సంఘటనలను చెప్తూ మరి ఆ ఇన్ యాక్షన్ మనకు అనేకమైనటువంటి ఇల్లస్ట్రేషన్ ఆయన చూపేటటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం మరి యోగును చూడండి యోగు కూడా మరి ఏ పాపము చేయలేదు ఏమైనా చేశాడా ఏం చేయలేదు ఒకసారి యోగు గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనం చదువుతాం యోబు ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనం చదువుతా అందుకు యహోవా నీవు నా సేవకుడు యోబు సంగతి ఆలోచించితి అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనయ్యి దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు అ అలేలుయా భూమి మీదనే అటువంటి వాడు ఎవరు లేరు మనము ఈ ఈ కాలములో ఉన్నటువంటి మానవులమైన మనము ఎవరైనా మరి ఈ ఇలాంటి స్వభావము కలిగినటువంటి వారం ఉన్నామా భూమిలో భూమి పైన చూడండి అందరూ త్రోవ తప్పి అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేనటువంటి వారముగా ఉన్నామని అంటే మరి దేవుని పట్ల భయము కూడా లేకుండా పోయింది నన్ను ఎవరు చూస్తారు నేను వితిన్ ద ఫోర్ వాల్స్ లో నేను ఉన్నాను నన్ను ఎవరు చూస్తారు i'll go and watch the tv i can see the f tv ilanti vi yokka youth lo undadam chustu unnam internet prabhavam entagaanu prabhavitam chestundi vall praapam chestunnaru mari vall chudandi internet lo edaina search cheyadaniki vellina appudu oka daniki badulu konni velostayi in confusion they are going to be doing the same మరి అనుకోని రీతిగా వెన్ దే ఆర్ డిగ్గింగ్ ద సిన్ వారు ఎప్పుడైతే తవ్వుకుంటున్నారో పాపాన్నే తవ్వుకోవడం మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితి భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చింది మరి అలాంటి పాపంలో చేయడానికి పాపంలో పడడానికి సాతానుడే ప్రభావితం ఉన్నాడు పోగొట్టుకోవాలంటే ఏం చేయాలంటే మనం పాపం చేయకుండా ఉండడానికి దేవుణ్ణి మనం పొందుకోవాలి మరి ఎప్పుడైతే దేవుణ్ణి పొందుకుంటామో ఆ పాప సాతానుడు మన నుంచి వైదొలిగిపోతాడు మన నుంచి వెళ్ళిపోతాడు మరి యాకోవులో రాసినటువంటి మాట మనం గుర్తు చేసుకోవాలి ఎప్పుడైతే దేవుణ్ణి పొందుకుంటావో సాతానుడు నీ నుంచి తొలగిపోతాడు దేవుణ్ణి ఎంపడితే ఆహ్వానిస్తామో సాతానుడు నీ నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు నువ్వు ఏ పాపం చేయన అవసరం లేదు నువ్వు దేవుడిచ్చేటటువంటి ప్రతి దీవెనలు ప్రతి ఆశీర్వాదాలు మనం పొందుకుంటామనే మాటను మనం గుర్తు చేస్తాం చూడండి జీవితంలో కూడా మరి ఆయన ఎంతగానో ఆ యొక్క సాతానుడు ద్వారు సాతానుడు కూడా మరి దేవుని దూత మరి ఆకాశం నుంచి వచ్చినటువంటి ఆ దూతనే మరి ఈ దేవుని నుంచి పర్మిషన్ తీసుకొని మరి యోగును ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి చూడండి మరి ఏ ఏ పాపము చేయన చాలా గొప్ప స్టేట్మెంట్ మరి భూలోకములో ఈ మానవ మానవుడైనటువంటి ప్రతి వారందట్లో కూడా ఈయన పెద్ద యోగ్యత పొందినటువంటి వాడు దేవుని నుంచి సర్టిఫికేట్ తీసుకున్నటువంటి యోగుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి యోగు ఎనిమిదవ వచనంలో చాలా ఖచ్చితమైన నీవు నా సేవకుడు అయిన సంగతిలో సంగతి ఆలోచించితివా అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై ఉండి దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంట వాడెవడును లేడు భూమి మీద చూడండి భూమి మీద అలాంటి వాడు ఎవడు కూడా లేదంట మరి ఎంత మంచి మనిషి వాడైనప్పటికీ సాతను వలన ఆయన ప్రభావితం చేయబడి ఆ ఉన్న ఆస్తులన్నీ కూడా సమస్తంను కోల్పోతాడు మరి దీనాతి దీనమైనటువంటి స్థితిని మరి పొందుకుంటాడు అయితే ఆయనలో చివరికి ఆయన భక్తిని మెచ్చినటువంటి దేవుడు ఆయన ఆశీర్వాదములు ఏ రీతిగా వచ్చాయని అంటే ఏడంతలుగా ఆశీర్వదించాడు అలెలుయా అలెలుయా మరి అదే రెండో అధ్యాయం మూడో వచనంలో యోగు రెండో అధ్యాయము మూడో వచనం ఒకసారి చూద్దాం అందుకు యహోవా నీవు నా సేవకుడవైన యోగు సంగతి ఆలోచించిటివా అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును న్యాయవంతుడైన దేవుని అందు భయభక్తి కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంట వాడెవడును లేడు నిష్కారముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థ వదలక నిలుకడగా నున్నాడు కదా అపవాది చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తన కలిగిన యావత్తు నరుడి నరుడిచ్చును కదా ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకలను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనను మరి చూడండి ఎలాంటి ప్రభావితమైనటువంటి సాతాను కుయుక్తి ఉందో చూడండి మనల్ని క్రష్ చేస్తాడు మనల్ని ఎంతగానో నలిపివేసి మరి దేవుడు దేవుడు కాదని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు కొన్నిసార్లు చాలా సింపుల్ గా మనం అబద్ధం ఆడేటటువంటి పరిస్థితి కలిగిస్తారు కొన్నిసార్లు మరి చాలా సింపుల్ గా అమ్మా నాకు ఒక రూపాయలు కావాలా నాకు ఇజమ్మ అంటే నా దగ్గర లేవు అని అంటారు మొట్టమొదటగా ఏమంటారు నా దగ్గర లేదు అని అంటారు అవసరం ఎలాంటిదో చెప్పలేము పరిస్థితి ఎలా ఉందో తెలియ తెలివదు కానీ లేవంటాము తరువాత నిజంగా ఆ యొక్క పరిస్థితి లేదా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపించను అయ్యో నేను ఇస్తే బాగుండు కదా అన్న ధోరణిలో ఆలోచించేటటువంటి అందుకే అవకాశం అనేది మనకు ఒకసారే కలుగుతుంది ఆ యొక్క అవకాశాన్ని జారో విడుచుకున్నట్టయితే అలాంటి పరిస్థితి రాదు దేవుని ఆశీర్వాదములు దేవుని కృప మనందరికీ ఇచ్చి ఉన్నాడు దేవుడు ఈ అద్భుతాలు ఇవన్నీ కూడా ఎప్పుడో చేసినటువంటి దేవుడు ఇప్పుడు మనం దాన్ని మాకు అయ్యో మాకు లేదు కదా అని అంటారు నీకు నష్టము కలిగినా కానీ దేవుని చిత్తమే అలెలుయా అదిగా భావించాలి ఎందుకంటే యోగు చూడండి తన జీవితంలో ఎన్నడూ కూడా దేవుణ్ణి విస్మరించలేదు ఎప్పుడు కూడా మరువలేదు సమస్తము కోలిపోయినప్పటికీ ఏమీ ఆయన దేవుణ్ణి విడనాడలేదు అందుకే రెట్టింపు ఆశీర్వాదాలు ఆయన పొందుకున్నాడు మరి ఈ యొక్క ప్రస్తుతమైనటువంటి దినాల్లో మరి సత్యమైనటువంటి బోధ మరి ఖచ్చితమైనటువంటి బోధ చేసేటటువంటి సేవకులు చాలా కనుమరుగయ్యారు ఎందుకంటే ఏమైనా ఆశీర్వాదాలు చెప్తారు అద్భుతాలు చేస్తారు మరి అద్భుతమైనటువంటి పనులు చేస్తారు అద్భుతం చేసేది ఏ సేవకుడు కాదండి కేవలము ఏసుక్రీస్తు ప్రభు చేస్తాడు హలెలుయా హలెలుయా మరి కొన్ని కొన్ని కొన్ని స్థలాల్లో పేరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ జనంలో నుంచి ఆ వచ్చినటువంటి కానుకల నుంచి ఆ సొమ్ములు ఇస్తూ ఎందుకయ్యా అనంటే ఆమె విజ్ఞాపన ప్రార్థన రాసిచ్చింది ఏమని అయ్యా నే నా కుటుంబము చాలా ఇబ్బందిలో ఉంది నా యొక్క కుటుంబం అప్పుల్లో ఉంది నాలుగు లక్షల అప్పు ఉందనంటే నాలుగు నాలుగు లక్షలకు బదులు ఆరు లక్షల వర్త్ చేసేటటువంటి గోల్డ్ చైన్ ఆయన ఇచ్చాడు మరి మిగతా వారు అన్నందరికీ ఎందుకు ఇవ్వలేదు ఇది ఆలోచించదగ్గ విషయం చూడండి ఇలాంటి మభ్య పెట్టేటటువంటి మరి నేనే క్రైస్ట్ ను మ్యాన్ ఆఫ్ గాడ్ అనే చెప్పేటటువంటి వారు చేసేటటువంటి పొరపాట్లు మనం చూస్తూ ఉన్నాము అలాంటి వారిలో మనము ఉండకుండా నిజమైనటువంటి సత్యమైనటువంటి ఇప్పుడు వాక్యంలో బోధించినటువంటి దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండాలి అంటే చెడుతనంను తొలగించాలి చెడుతనం అంటే ఏంటిది అనేది మానవులమైన మనకు బాగా తెలుసు చెడుతనము దేవుడు మనకు నేర్పించినట్టే చెడు ఇది మంచి ఇది అని చెప్పినటువంటి దేవుడు మనకు చాలా విషదీకరించినటువంటి బైబుల్ గ్రంథాన్ని మనం చదువుతున్నాము తప్పు అనగానే పాపం అనగానే ఎంతో పెద్దది కాదు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను ధిక్కరించడమే పాపము హలెలుయా ఆ రోజు ఏమన్నాడు అవను ఆ పండు తినొద్దు దట్స్ ఎనఫ్ అది దేవుని యొక్క ఆజ్ఞ దేవుడిచ్చినటువంటి భక్ భక్తితో ఉండుమని నేర్పినటువంటి ఆ గుణము దానిని ధిక్కరించడమే పాపము ఆ యొక్క పాపం నుంచే మనము బయటికి రావాలంటే దేవుణ్ణి పొందుకోవాల ఇలాంటివి మరి దేవుని కోసమే మనము రేపబడినటువంటి వారము పాపము చే నుండే మంచి జీవితాన్ని నేర్చుకున్నటువంటి వారము మన పాపముల నిమిత్తమై ఏసుక్రీస్తు ప్రభు మరి శరీరంను దార్చినటువంటి ఆయన దేవునికి ఇష్టమై ఉన్నది చూడండి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారి లోకంలో రావాల్సినటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాము దేవుని దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి పాపమును ఎప్పుడో తీసివేసినాడు కానీ ఆ సాతానుడు ఉండడం వల్ల మనం దానిని జయించలేనటువంటి వారం ఉన్నాము దేవుణ్ణి పొందుకున్నప్పుడే మన జీవితాలను సరిచేసుకోవచ్చు దేవుని ఎడుత తగ్గించుకొని ఆయన వాక్యమును మనము భయపడి మరి వాక్యాసారమైన జీవితం జీవించడానికి మనం ప్రయత్నం చాలా చేయాలి సామెతలు మూడవ అధ్యాయము ఏడు ఎనిమిదిలో చాలా స్పష్టమైన ధోరణిలో చెప్పబడిన మాటలను మనము ధ్యానిస్తాము సామెతలు మూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనములు నేను జ్ఞానిని కదా అని నీవనుకునవద్దు ఎవోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తయును కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తి భాగము ఇచ్చి యహోవాను ఘనపరుచుము హలెలుయా అలెలుయా అయ్యా మరి నేను దేవుని నేను ఎప్పుడు మరువలేదు దేవుని పట్ల నేను భయము కలిగి ఉన్నాను ఏ చెడుతనము చేయలేదు అని అందరూ చెబుతూ ఉంటారు కానీ మరి మరి చాలామంది అద్భుతాలు కావాలని గుడికి వెళ్ళడము లేక మీటింగ్కి వెళ్ళడము పరుగులు తీస్తూ ఉంటారు మరి అలాంటి వారి పరిస్థితి ఏంది మరి వారికి రోగం కలగడానికి పరిస్థితి ఏంది ఆ బలహీనత కలగడానికి పరిస్థితి ఏంది మరి దేవుని యొక్క వాక్యమును మరి విని కూడా దేవుణ్ణి అనుసరించిన దేవుడు చెప్పిన మాటలను అద్భుతాలు చేసినటువంటి దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు మరి ఈ యొక్క దేవుని వాక్యం మీదనే ఆధారపడకుండా మరి మనుషుల వైపు పరిగెత్తడం మనం చూస్తూ ఉన్నాము మరి ఇలాంటి పరిస్థితుల్లో మనము దేవుని పట్ల భయం కలిగి ఉన్నట్టు మనం నిర్ధారణ కాదు అందుకే మరి దేవుణ్ణి ఎప్పుడైతే వదులుకుంటామో కష్టాల్లో పడ్డట్టే ఏదైనా బాధ రావచ్చు ఎందుకు బాధను కలిగించేవాడు సైతానుడు మరి సుఖాన్ని ఇచ్చేటటువంటి వాడు దేవుడు మరి ఆది రెండో అధ్యాయం చాలా స్పష్టమైన ధోరణిలో దేవుడు ఏం చెప్పాడు ఈ భూలోకంలో మీరు ఫలించుడి అభివృద్ధి పడుండి అని అన్నాడు సమస్తము దేవుడు దీపించి ఇచ్చినదనటువంటి దాన్ని మరి దేవునికి ఇష్టమైంది ఏంటి మరి ఇస్రాయలు జనాంగాన్ని ఆయన దేవుడు నడిపించినాడు వారు బానిసలుగా ఉన్నారు ఒక మనిషి ఆధీనంలో ఒక రాజు ఆధీనంలో ఉన్నటువంటి వారిని దేవుడు బానిసలుగా ఉండడానికి ఇష్టపడలేదు అంటే మనల్ని ఎంతగా ప్రేమించినటువంటి దేవుడో మనం అర్థం చేసుకోవాలి ఆ బాధ కలగకుండా ఉండడానికి మరి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెలువన్నప్పుడు వాళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి ఆ చెడుతనము సాతానుడు నడిపించినటువంటి ధోరణి ఎలాంటిదో మనం గ్రహించగలగాం మరి వాక్యంలో సెలవించినట్టు వాడు దేవునికి వ్యతిరేకులుగా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో మొదటిది నీ పైన ఆకాశం ఉంది కానీ భూలోకం దేనినైనా కూడా మీరు మొక్కకూడదు అని చెప్పిన దేవుడు మరి వాళ్ళు విగ్రహాలను చేసుకొని మొక్కినటువంటి సంఘటన మనం చూస్తాం అది దేవునికి వ్యతిరేకమైనటువంటి పని అందుకే ఆ వారి యొక్క భక్తి దేవుని పట్ల కాకుండా ఆ విగ్రహాల వైపు చేయడం వలన మరి నా కొన్ని దినంలో పోవలసినటువంటి వారు ఫార్టీ డేస్ లో పోవలసినటువంటి ఇయర్స్ వరకు వాళ్ళు ఆ దేవుని ఒక ఆశీర్వదించబడినటువంటి దేశానికి వెళ్ళిపో వెళ్ళలేనటువంటి పరిస్థితి వారికి ఎదురైంది అందుకే దేవుని మాటల్లో దేవుని వాక్యంలో నడిచినట్లయితే అభివృద్ధి మనము చూస్తూ ఉంటాము మరి గర్వంగా ఉన్నటువంటి వారు గర్వమైనటువంటి ధోరణి ఉన్నటువంటి వాళ్ళు మరి గుర్తించి తనను తాను మరి తెలుసుకొని దేవుని పట్ల నడవడానికి ప్రయత్నం చేయాలి ప్రతి తలంపు ప్రతి మాట ప్రతి దేవుడు మరి విమర్శించినటటువంటి వాడు కాదు మనల్ని దేవుడు మెచ్చుకునేటటువంటి వాడుగా వారముగా మనం ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి మరి నిన్ను పరిశుద్ధపరచడానికి దేవుడు నిన్ను శిక్షిస్తాడని తెలుసుకోవాలి మరి దేవుడు మరి ఊరికే ఉంటాడా మరి తప్పు చేసినప్పుడు మన తల్లిదండ్రులు మనం శిక్షిస్తారా లేదా శిక్షిస్తారు అలాగే దేవుడు కూడా మనల్ని శిక్షిస్తాడు ఎప్పుడు శిక్షిస్తాడు ఎలా శిక్షిస్తాడంటే మనం వాక్యం చదివితే మనకు తెలుస్తుంది దానికి కావలసినటువంటి కీర్తనలు ముప్పై తొమ్మిది వచనములో మనం చూస్తాము నిన్ను మరి అదే రీతిగా సామెతలు పదహారు ఐదో వచనము గలతి ఆరో అధ్యాయము ఏడో వచనము ఎనిమిదో వచనము ఎబ్రవరిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనము పన్నెండవ వచనములో మరి మనల్ని మనము దేవుని నుంచి రక్షించుకోవడానికి దేవుడు మనకు ఇచ్చినటువంటి శిక్ష ఏ రీతిగా ఉంటుంది మాటలు దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు దేవునికి నీపై అధికారులుగా ఉన్న వారికి మనము లోబడాలి మనము మరి మనకు ఉన్నటువంటి అధికారులు దేవుని బిడ్డలైనటువంటి వారికి దైవ జనులు దైవ మరి అనేకమైనటువంటి ప్రవక్తల ద్వారా హెచ్చరించబడినటువంటి మాటలు మనకు చెప్పినటువంటి ధోరణి ప్రతి వచ్చినటువంటి చిన్న ప్రవక్తలు కానివ్వండి పెద్ద ప్రవక్తలు కానివ్వండి దేవుడు అయినటువంటి ఏసుక్రీస్తు ఈ లోకంలో వస్తారు మరి వచ్చినటువంటి దేవుడు మరి మానవుల యొక్క మేలును కోరినటువంటి వారు మరి దేవుడు పరలోక రాజ్యంలో తన తండ్రి రాజ్యానికి వారసత్వం ఏ రీతిగా పొందుతారనేటటువంటి మాటలు హెచ్చరించినటువంటి ధోరణి మనం చూస్తూ ఉన్నాము వాటిని మనం గుర్తెరగాలి మరి ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులు మరి రాజులు కానివ్వండి అధికారులు కానివ్వండి వారు మంచిగా ఉండే మన రాజ్యాలు బాగుంటాయి మన యొక్క సొసైటీస్ బాగుంటాయి మన యొక్క కుటుంబాలు బాగుంటాయి మరి వారి నిమిత్తం కూడా మనం ప్రార్థించాల అది ఒక కైండ్ ఆఫ్ దేవుని పట్ల భయమే ఎందుకంటే మనం భయభక్తితో ఉన్నప్పుడు మనం ఎవరైతే గురించి అయితే ప్రార్థిస్తామో ఆశీర్వాదాలు అనేటి మనకు దొరుకుతాయి మరి జ్ఞానం సంపాదించుకున్నటకు జ్ఞానం కావాలనే ఎంతో తాపత్రయ పడతారు ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ చూడండి మరి పైసలు లేనిది ఎక్కడ మనకు ఎడ్యుకేషన్ దొరకదు ఎడ్యుకేషన్ అంటే మరి చదివే వారి ఆధారపడి ఉంటుందా లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ మీద ఆధారపడి ఉంటుందా అయితే ఇప్పుడు చూడండి మరి లీడింగ్ లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చి పబ్లిసిటీ చేసుకుంటూ ఉన్నాయి మరి మా మా స్కూల్లో చదివిన వారు చదివిన చాలా జ్ఞానవంతులు చెప్పుకుంటూ ఉన్నారు కానీ జ్ఞానము ఈ మనుషుల వలన కాదు ఏ ఇన్స్టిట్యూషన్ అయినా కానివ్వండి ఈవెన్ గవర్నమెంట్ స్కూల్ నుంచి కానివ్వండి ప్రైవేట్ స్కూల్ కానివ్వండి మరి చదవగలిగిన స్తోమత మరి చదవగలిగినటువంటి భయము చదువు పట్ల ఆసక్తి చదువు పట్ల వివేకము కలిగినటువంటి వారు ఏ స్కూల్ అయినా ఫస్ట్ ర్యాంక్ వస్తాడు అలాంటి వారిని మీరు గుర్తిందుకు వారిలో భయము భక్తి అనేది ఉంటుంది అలెలుయా మరి మొట్టమొదటిగా క్రైస్తవలమైన మనము గుర్తిగాలి భయము భక్తి అనేటటువంటిది ఉంటే ఆ దేవుని నుంచి మనము జ్ఞానాన్ని సంపాదించుకుంటాము అది మరి సులమాన్ రాజు సామెతల గ్రంథము ఒకటో అధ్యాయం ఏడో వచనంలో చాలా స్పష్టమైనటువంటి ధోరణిలో చెప్పినటువంటి మాట సామెతలు ఒకటి ఏడో వచనంలో యహోవా భయభక్తులు కలిగి ఉంటా తెలివికి మూలము అలెలియా మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు మరి జ్ఞానం అనేది ఏ రీతిగా వస్తుంది మరి తెలివికి మూలము ఎపోవాయే దేవుని నుండి కాంది మనం ఎలాంటి జ్ఞానమును సంపాదించుకునలేము మనుషులను నమ్మవద్దు వారికి భయపడవద్దు మనుషుల్లో ఏమీ లేదు వారు మనలాంటి వారే మరియు ఏ అధికారి అయినా మన కింది స్థాయి నుంచే వెళ్ళినటువంటి వారు అనేటటువంటిది మనం చూడాలి మరి సమయాలు మొదటి సమయాలు పదిహేను ఇరవై నాలుగో వచనంలో మరి సొలమోను కూడా చూడండి సొలమోను మరి ఆ యొక్క తల్లికి ఒక్కగానొక్క కొడుకు మరి ప్రార్థన వలన వచ్చినటువంటి ఆ బిడ్డ దేవునికి సమర్పించబడినటువంటి వాడుగా మరి మనం చూస్తున్నాము మరి మనలో ఆ మన పిల్లలైనటువంటి వారు మనకు పుట్టినటువంటి పిల్లలు ఈ సమాజంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తాను నా అబ్బాయి Thank you. మంచి వాడు అయి ఉండాలి ఇంజనీర్ అయినా ఉండాలి డాక్టర్ అయ్యా ఉండాలి లేకపోతే పై మంచి గొప్ప ఆఫీసర్గా కావాలని ఆశిస్తారు కానీ దేవుని బిడ్డ కావాలి దేవుని సముఖంలో సేవకుడుగా ఉండాలని ఎవరు కూడా ఆశపడరు మరి స్వబుద్ధి కలిగినటువంటి వారుగా ఉంటున్నట్టు మనం చూస్తూ ఉన్నాము మరి అలాంటి వారం కాకుండా పశ్చాత్తాపడి దేవుని ఎదుట నీ పాపంలో నొప్పుకొని అతిక్రమంలో దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు కానీ ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వాడు కనికరము పొందునని మాట సామెతలు ఇరవై ఎనిమిది లో మనం చూస్తాము కనుక శోధంలో మనం పడకుండా మరి దేవుని పట్ల భయము భక్తి కలిగి మరి జీవించడానికి మరి దేవుని పట్ల భయము లేనట్లయితే మన మనల్ని సాతానుడు ముంగివేస్తాడు అలాంటి పరిస్థితి మనం సాతానుకి ఇవ్వకుండా దేవునికి భయపడి దేవుని సముఖములో అభివృద్ధి పొందడానికి మరి ఈ యొక్క సాయంకాల సమయంలో కొన్ని మాటలు మీరు విన్నటువంటి వారు మనమందరం కూడా దేవుని క్రిస్తులమై ఉండటాకు తన కృప తన మహిమ మనందరికీ దయచేసి నడిపించును గాక ఇచ్చినటువంటి అవకాశంను బట్టి మరి దైవజనులైనటువంటి ఫ్రాన్సిస్ అన్న గారికి ఆయన కుటుంబానికి సంఘానికి మరి ఈ నడిపింపు కలిగినటువంటి ఈ పాస్టర్స్ సదస్సులో మాట్లాడడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెలిస్తూ యేసు క్రీస్తు ముగిస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్